ఈ ఉత్సవానికి అంటే క్రమంగా వస్తువుల యొక్క చర్లు పెరిగిపోతున్నాయి వాళ్ళు మొట్టమొదట్లో ఎంత లేడు ఎందువల్ల అంటే అప్పటి యొక్క వేడు ఆ పద్ధతి వేడు ఆ కాలంలో రెండు నాటకాలు వేయించే వాళ్ళు ఆ నాయనగారి సమయంలో రెండు నాటకాలు ఎందుకు ఈ నాటకాలతో ఎందుకు ఈ ఉత్సవాల్లో అంటే ఏది నాటకాలు డ్రామాలు తర్వాత ఈ డ్యాన్సులు ఇవన్నీ ఎందుకు అంటే ఏది కొనకు ఉద్దేశించి చేసుకున్నా అను కూడా మోక్షానికి చేసుకునే ఏమి అంటే కాదు అది మోర్చానికి చేరుకునేటువంటిది కాదు కేవలం విలాసమైనటువంటి దాన్ని ఎందుకు చేసుకున్నారు మీరు అంటే వేణుగోపాల స్వామి వారి యొక్క ఉత్సవం అనగా తిరునాళ్ళ ఈ తిరునాళ్ళ అనేటటువంటి విషయం భాగవతులు ఎక్కడెక్కడి నుండి వచ్చారు ఏదో ఆ భగవద్ విషయంలో భజనలు చేస్తూ ఉన్నారు ఉన్నాయి తర్వాత ఏదో భగవద్ విషయాన్ని ఉపన్యాసముల ద్వారాగా చెబుతూ ఉన్నాం అవన్నీ కూడా విని అందపడుతూ వాళ్ళు వెళ్ళిపోతూ ఈ ప్రాంతంలో ఈ ఊరిలో గాని ప్రాంత ప్రయత్నం సామాన్య జనానికి వేణుగోపాల స్వామి వారి ఉత్సవం వల్ల ఏమిటి అది వాళ్లకు ప్రయోజనం ఇక్కడ బ్రహ్మాండంగా అర్థమేధ ఆగింది అయితే మరి ఏమి భగవద్గీత నుంచి బాగా ఏమిటి ప్రయోజనం అది ఏదైనా ఒక వినోదం ఆనందం ఎందుకు అంటే వేణుగోపాల స్వామి వారి తిన్నాళ్లా అది గుర్తింపు ఆ నాటకాలు కానీ ఏంటి అబొన కదడు కాని ముగ్గుడు కానీ ముగ్గుడు కాని నాలుగు వైపుల నుండి వచ్చి జనం వాటి కొరకైనా వచ్చి తద్వారాగా ఆ భగవత్ సేవ చేసి భగవద్ దర్శనం చేసి ఇలా వేణుగోపాల స్వామి వారి వారి చిన్న కలుగుతూ ఉన్నది అని చెప్పి అనుకొని ఆ భగవన్ సవేక్షణ్ణి స్మరించడానికి పేరుగా ఉందనే ఉద్దేశంతోనే తప్ప వేరే ఉద్దేశం మేలు కూట ఆనంద్రదామని కాదు కుంబోహం అయితే రెండు నాటకములకు వారి కాలంలో డెబ్బై రూపాయలు లేక ఎనభై రూపాయలు అయిపోయాయి రెండు నాటకములు మన రాజ సమయంలో రెండు నాటకాలకు రెండు నలభై ఆ లేకపోతే రెండు ముప్పై ఐదు ఎనభై రూపాయల నాటకాలకు మూడు రూపాయలు పరిశీలి అంతగా వాటి కొరకాయి ఎందువల్ల అంటే కాలం ప్రభావం కాలం ప్రభుత్వ రూపం ఆ కాలం వ్యత ప్రభావంలో అంత కళ్ళకి అయిపోయింది తరలు విపరీతంగా ప్రతి వస్తువులకు వస్తువులంత విలువలు కానీ డబ్బుకు విలువలేదు డబ్బు విలువ లేకుండా లెక్క వేస్తే ఇది వరకు పైసలకు ఇప్పటి రూపాయికి సరిపోతుంది అంటున్నారు ఇది వరకు నూట కదా రూపాయి వెనక వచ్చి ఆ పైసల ఫియే నయా పైసలు అప్పుడు కానీ మూడు దమిడి ఆ దమిడి నూట తొంభై పైసలు ఆ పైసల్లో పదమూడు పైసలు సరిగ్గా అంటున్నారు మన రూపాయి పదమూడు పైసలు ప్రతి విషయము కూడా అప్రదానంగా అలాగే పెరిగిపోతున్నది వరుసగా ఆ ఆ రోజు అయితే మరి దయ్యాంగంతా కూడా అనేక మంది ఉదాహరణలు అనేక అనేక మంది పౌళ్ళు సజ్జనులు అయినటువంటి వారంతా కూడా దీన్ని పురస్కరించుకొని ఇక్కడ కూడబెడుతూ ఉంటే చేయగలుగుతూ ఉన్నాం లేకపోతే చేయటానికి సాధ్యపడదు ఆ వారి యొక్క పేర్లన్నీ కూడా తగబోతున్నాం అనేక మంది చాలా మంది సర్దున్నారే పెద్దవాళ్లు భూరూపంగా కొంతమంది తరువాత ఆ ప్రతి ఇంత ధనము అని చెప్పి ఇస్తూ అలా ఇచ్చినందు వల్ల ఊర్లో వారు కానివ్వండి లేక ఇతర గ్రామస్తులు కానివ్వండి అనేక మంది చేర్స్ కలిసి చేయగా ఈ యొక్క కార్యక్రమం ఇలా వైభవంగా చాలా వైభవంగా కొనసాగించిన దాకా కళ్యాణోత్సవం అంటే ఎలా సాగుతుంది మరి ఆ డబ్బున్నది దాన్ని సేకరించుకోగలిగితేనే అది చేయగలుగుతాం అది డబ్బు ఉన్నంత మాత్రం చేత కూడా కాదునుకోండి ఆ సర్వేత్త అనుగ్రహం కూడా వాడి యొక్క అనుగ్రహం కూడా ఉండాలి ఉంటే అది నిర్విఘ్నంగా కొనసాగిపోతూ ఉంటుంది లేకపోతే డబ్బు కేవలం డబ్బు ఏమీ చేయలేదు ప్రతి విషయంలో కూడా ఎన్నో లెక్స్గా పెరిగిపోయింది మా చిన్నతనంలో అలాగే నా చిన్నతనంలో నాలుగు రూపాయల్లో ఉన్నది ఎకరం కిమ్మల్ ఇంకా ఎకరం ఖరీదు నాలుగు రూపాయలు ప్పుడు ముప్పై వేలు ఇరవై వేలు పైనేంత కూ ఎంత పెరిగిందో చూడండి బంగారం బంగారానికి పెరిగినంతగా ఇక ఏ ఒత్తువి పెరగలేదు అంత తల్లకిందులుగా ఇది ఏ వస్తువు పెరగలేదు పదమూడు రూపాయల్లో ఉండేది నవర్స్ బంగారం ఇప్పుడు పద్నాలుగు వందలు అంటే నూరు లెట్లు పెరిగింది దాని యొక్క విలువ మిగిలిన యాభై లెట్లు పెరిగేవి పని నలభై లెడ్డు పెరిగిన పని అరవై లడ్డు పెరిగినవి కొన్ని ఇలా ఉన్నాయి కానీ బంగారు మాత్రం నూరు లడ్డు పెరిగింది అంత విపరీతంగా పెరిగింది ఏది లేదు అలాగే ఆ ఈ యొక్క ఉత్తరం కూడా ఈ యొక్క కాలప్రవాహ రూపంలో ఈ యొక్క ఆ వస్తువు యొక్క విలువ అలా మాది పొత్తు వస్తువు మొట్టమొదటిగా మొట్టమొదటి ప్రభుత్వంలో మన ఆయన గారు ఆరంభం ఈ భాగవత సమారాధం లేకుండా ఆరంభం వాళ్ళు భాగవతులకు ఎవరికి వారు వండుకొని తిరిగి ఆ వచ్చే ఉత్సవం సేవించేటట్టు రాను అని చెప్తే ఆరంభం చేశారు చేస్తే ఈ భాగవంతుల్లోనే కొందరు దేహ సంబంధులైనటువంటి బంధువులు ఉన్నారు కొందరు వారంతా కూడా మా మా ఇంట్లో బంధువుల ఇళ్లలో తినటం మిగిలినటువంటి యొక్క భాగవంతులు ఉన్నారే కేవలంగా కొయ్య కొట్టుకుని ఇదంతా చాలా అసత్యంగా కనిపించింది వారికి కనిపించింది వండుకునే వారికి బాధగా ఉంది కొంతమందికి ఏమో వండుకుంటున్నారు కొంతమందికి ఏమో ఏ బాధ లేకుండా కేంద్రలో దిగుతుంటున్నారు ఇదేమిటి స్వామి చాలా రోతగా ఉంది అని చెప్పి పెద్ద పెద్ద అడుగుతాల్సింది అడిగారు వారికి ఆయన అడిగితే నాకు అలాగే ఉన్నాయా చాలా అసత్యంగా ఉన్నది ఇది కొంతమంది ఏమో వాళ్ళు బంధువులు ఇచ్చా వాళ్ళు తప్పదు మరి మిగిలినటువంటి వాళ్ళంతా వేరుగా వండుకోవడం అనేది చాలా అసత్యంగా ఉన్నది దీనికి వేరే మార్గం చెప్పవలసింది లేదు అని చెప్పి అప్పుడు భాగవతుల మీద కూడా ఈ యొక్క తలీయారాధన కొరకు ఉత్సవం కొరకు కూడా సంవేశాలు వేరు రెండవ సంవత్సరం మూడవ సంవత్సరం ఆరంభమైంది తలీయారాధన అప్పటి నుండి కూడా అలాగే వస్తూ ఉన్నది అయితే సాక్ష సమాజ సభ్యులైనటువంటి వారు వాళ్ళు గమనించవలసినటువంటి యొక్క విషయం ఒక్క విషయం ఏమిటి అంటే జరిగేదేమో మహత్తరమైనటువంటి యొక్క ఉత్సవం అని అందరికీ తెలుసు ప్రతి తెలుసు ఇలా ధరలు పెరిగిపోయినటువంటి యొక్క తెలుసు ఏమి సంబంధం లేదు వెనకటి యొక్క వెనక రూపాయికి ఇప్పటి రూపాయికి ఏమి సంబంధం లేదు అనేటువంటి తెలుసు తెలిసిన వ్యయమేమో పెరిగిపోతూ అన్నది ఖర్చు ఇచ్చేటటువంటి యొక్క చందా ఉన్నదే కొందరు లేదు అసలు అసలు ఆడిపోయేవారు కొందరు బలాత్కారంగా సాధి సాధకుండా ఇచ్చేవారు కొందరు ఏది భోజనం వ్యయానికైనా ఇచ్చుకోవాలి కదా ఏది ఇక్కడ ఇక్కడ జరిగేటటువంటి యొక్క భోజనం వ్యయానికైనా ఇచ్చుకోవాలి ఏదో పెద్ద సంస్థలు ఈ వాగు చేయింది ఇలాగే వాగుతూ ఉంటాడే అని చెప్పి నిర్లక్ష్యంగా మీరు కొంతమంది వినరు కూడా నాకు ఆ సంగతి కాదు తప్పకుండా వినాలి ఎందుకు చెబుతూ ఉన్నది అనేక మందికి అనేక సార్లు మేము హెచ్చరిస్తూనే ఉన్నాం ఆగలకు ఇరవై రూపాయలు లేని పదకొండు కోటలు ఈ పదకొండు కోటలు తన హోటల్లోకి వెళ్తే అందిస్తున్నారంటే కోటలు కానీ మూడు రూపాయలు రూపాయలు పదకొండు మూళ్ళు ముప్పై మూడు రూపాయలు వాటికి లాభం కావాలనుకోండి హోటల్ వానికి మనకు లాభం అవసరం లేదు వాళ్ళు ఇచ్చినటువంటి యొక్క దైర్యం సరిపోతే చాలు మరి మూడు పైకుండా ఉంటూ మూడు రోడ్లు మనకు ముందు రోడ్లు వేసుకున్నాం ఇరవై రెండు ఇరవై రెండు రూపాయలు ఇంకా మనిషికి వడామీగా తగిపోతుంది అయితే ఈ ఇరవై రెండు రూపాయలు ఎంతమంది ఇప్పుడు ఉన్నారో ఈ భాగవత సమానాధనలోకి వచ్చి అది ఒక్క మనిషికి ఒక్క వ్యక్తికి ఖర్చు మరి ఒక్కొక్క లేదా ఎవరిని వారు భరించుకోగలిగితే అయితే భరించుకోలేనిటువంటి వారు ఉంటే దాన్ని ఎవరు వంటానికి వీళ్ళు వాడు కూడా కావలసిందే ఆ భగవద్గో భాగవత గోషలో చేరవలసిందే భగవత్ సేవను భగవతి ఉత్సవాన్ని అనుభవించవలసిందే ఆనందించవలసిందే శక్తిహీనులైనటువంటి వాడులో శక్తి ఉండి కూడా ఏమి చాలి అలంకరిస్తున్నా అని చెప్పి అట్లాగే ఆ గట్టిగా భోగంలో ఎక్కడ ముప్పై సంవత్సరాల క్రితం రెండు రూపాయలు ఇచ్చినటువంటి ఇప్పటికి కూడా ఆ రెండు రూపాయలకు నేను అబద్ధం ఆడుతున్నాక మాత్రం అబద్ధం ఆ తావిడగా అంటే ఆ రెండు రూపాయలకు అప్పటి రెండు రూపాయలకి ఇప్పుడు రెండు రూపాయలకు అప్పటి నాలుగు రూపాయలకి ఇప్పటి నాలుగు రూపాయలకు ఎంత భావితమ్యం అది ఆయీదా అంటే ఎవరికి తెలీదంటారు ఈ విషయం ఏమనిచా అందరికీ తెలుసు ఏది మీరుడు పోయిన సంవత్సరంలో ఈ విత్త కలుపుతున్న ఎనిమిది వందల రూపాయలు అందుకొనక ఈ విత్తడు ఆ పట్టుకో నుండి అరికాకు మార్చాం అరికాకు మార్చే మూడు రూపాయలకు వచ్చింది మీరుడు వంద మూడు రూపాయలకి ఫైన్ అనుకోండి వంద రూపాయలు ఇచ్చారు అక్కడ ఈ సంవత్సరం ఐదు రూపాయలు ఒక్క సంవత్సరంలో రెండు రూపాయలు పెరిగిపోయింది వాళ్ళు ఒక వందకు రెండు రూపాయలు పెరిగిపోయింది ఇలా ప్రతి విషయంలో తర్వాత ఇక ఇక్కడ పనులు చర్చ నాటకాలకు వేళ్లకు వచ్చే వాళ్లకు వాళ్లు అప్రమత్తంగా అడుగుతూ ఉన్నారు ఏమిటంటే ఏమంటే ఏమవుతున్నాయి మీరు వంద రూపాయలు ఇస్తే ఏమవుతున్నాయి ఎవరికి ఇస్తామంటున్నారు వాళ్ళు తర్వాత పనులు వాళ్ళు ఉన్నారు ఇక్కడ ఏది దేవాలయ సంబంధమైనటువంటి యొక్క పనులు ఇప్పుడు సాకర్లు వాళ్ళంతా జయమాన్ ఉత్సవానికి ముందుగానే రెండు మూడు రోజులు అది ఉన్నవంత పట్టాలి అదంతా భవన్యాల దేవాలయాన్నంతా ఈ ఉత్సవంలో వాళ్ళు పాల్పుని తల్లి స్వామి కటిరాడు అంటే వాళ్ళు అకౌల పట్టుకుని నిలబడాలి ఆ పలకిలు వేయాలి అలా వాళ్ల పని వాళ్లు చేస్తే మనం ఈ ఉత్సవాన్ని చేయగలుగుతాం లేకపోతే వాళ్లంతా వాళ్ళ యొక్క కార్యక్రమాన్ని వాళ్ళు నిర్వహించాలి వాళ్ళు మీరు వెనక కోరు సామాన్యంగా అప్పుడు సరిపోయింది కాలాన్ని బట్టి మరి సంతవలసింది అని చెప్పి కోరుతూ ఉన్నారు కోలిటం కూడా సర్వే అన్యాయం అనే అంటానికి వీల్లేదు అక్రమానికి వీలైన వాళ్ళు ఇచ్చేటటువంటి పనికి సాధన కూడా లెక్కవేస్తుంటే ఎంతవరకు పోయినప్పటికీ అయితే మరి ఇలా ప్రతి కూడా అలా పెరుగుతూ ఉందని దాన్ని బట్టి ఇచ్చేటటువంటి యొక్క ఆ దాసులు ఇటువంటి వారు వారు కూడా పెంచుకుంటూ పోతూ ఉంటే బాధలేదు మరి అదేమో పెరగటం లేదు ఈ యొక్క రాసరికు జరిగేటటువంటి ఆ ఇదేమో ఇలా జరుగుతుందని దానికి సారకంగా ఇచ్చేవారు కొందరు ఆ తరునటువంటి వారు కొందరు ఇలా మరి ఏదో ఒక రూపంగా కనివర్చేమో పాల్గొంటున్నారనుకోని వాళ్ళకి కాదనడానికి ఇవి లేదు నా రావలసిందే కనుక ఆ ఈ మాత్రం అది వరకు పది రూపాయలు ఐదు రూపాయలు ఉన్నటువంటి స్థందాలు ఇటువంటి రూపాయలు కలిగిస్తూ అని చెప్పి నిర్ణయం చేశాం ఇరవై రూపాయలైనా ఇవ్వవలసింది అని అది కొంతమంది చూడాలి కొంతమంది ఇచ్చేది లేదనుకోండి అలా వెళ్ళిపోతూ ఉంది అయిందకు ఆ భగవద్ అనుగ్రహం ఉన్నది ఎలా ఉంటే ఆ ప్రధానంగా మరిచిపోతూ ఉంటుంది అయితే ఇది ఇందులో వచ్చేటటువంటి అంట లేక నష్టంగా ఇతరులు ఎవరు హరించుకోరు పితలకు ఏం పని లేదు అంటే మాకేం పని లేదు రాహు ఉంటే రావు మిగిలింది లేకపోతే నష్టం ఉంటే ఆ వేడువాహత్వాన్ని భరించవలసింది ఏంటన్నా లోకం వస్తే ఆయన భరించుకోవలసింది మేము భరించింది కాదు కాకపోతే ఆ ఉండి ఆ దరిపించడానికై ఆ విషయం రావచ్చు కూడా నిశ్చయంగా మేము మేమే భరించాలన్నప్పటికీ మాకు సాధ్యపడదు కదా సాధ్యపడదు ఇందువల్ల అంటే మేము వాటి యూనిసిపులేటర్ యూనివర్సరికే సహాంతరం అవుతూ ఉన్నది ఇవి ఇలాంటి విషయాలను కూడా కొంత లాగవద్దు అంటే అది సాధ్యపడేది కాదు ఉత్సాహంతో పూర్తి అయ్యేది కూడా కాదు కాబట్టి ఆ విషయాన్ని గమనించి ఆ యొక్క ఉత్సవ సంబంధమైనటువంటి యొక్క చంద ఉన్నదే అది తలానుగుణంగా ఆ భగవతర్పణ చేయవలసిందిగా ఇది సారాంశం ఎంతగు చెప్పేది ఈ ఇంత ఎంత సేపడుతుంది చెప్పేది ఏమిటయా అంటే దానికి అనుగుణంగా తండవలసింది అని చెప్పి చెప్తూ యొక్క ఉదాహరణ యొక్క పేర్లన్నీ కూడా వస్తూ ఉన్నాయి ప్రస్తుతం అంటారు యొక్క దాతులున్నాయి వారి పేరు కొత్తగా వచ్చినటువంటి వారి పేరు అన్ని కూడా అలాగే ఇతర గ్రామస్తుల యొక్క పేర్లు అన్ని కూడా వస్తాయి చచ్చగా అందరూ కూడా వినాలి ఉదార స్వభావంగా ఇచ్చినటువంటి వారు ఎవరైంది ఎంత భక్తిలో ఇచ్చింది ఎవరైంది తరువాత ఈ భగవత్ సన్నిధానములో ఈ యొక్క భాగవతుల యొక్క గోషిలో ఆ ఇలా ఈ ఆ స్థండాన్ని చెల్లించి తమ యొక్క పేరును ఆ భగవత్ సర్వేష్ని వినిపించుకోగలిగలగడం అది అది ఒక విశేషం కనుక అది కూడా ముఖ్యమే కనుక అందరూ శ్రద్ధగా వినవలసిందిగా కోరుతున్నారు పడ్డాల శంభ్య గారు కుమారుడు గారు ఇరవై బస్టాల ధాన్యం ఆయన అనగా తతీయారాధనము ముఖ్యమైనటువంటి యొక్క అంగం ఆహారం దానికి ముఖ్యమైనటువంటి యొక్క దరియు ఉన్నదే అది ఆయనదే ప్రతి సంవత్సరం కూడా ఇప్పటికీ ఎన్ని సంవత్సరాల ఇందులో ఆరంభమై ఇరవై వర్షాలు ఆయనే పట్టించు రావటం ఇక్కడ పడేయటం పట్టించే క్రితమ కూడా మావలేదు ఆయనే చేసుకున్నాడు ఆయన దాన్ని కాస్తానే అందేయగల ఆయన ఉంటే ఆయన ధర్మం ఆయన ఇచ్చినటువంటి ఇరవై వర్షాలు ఆయన డబ్బు తీసుకోకుండా చక్కగా పట్టించి మర పట్టించి ఆయన మిల్లునని వాళ్ళని కొత్తగా కట్టించాడు ఆయన కట్టించిన మిల్లులో చక్కగా పట్టించి అధివేషనార్పణంగా ఆయన చేస్తూ కాబట్టి ఆయన చేసేటటువంటి యొక్క సైన్ చేసాం అది రాజమృరాక్ష ప్రసాద్ కాదు ారాయణ నారాయణు ఒక్కడే వండెను అంటే ఒక్కడే వండెను అంటే మరి ప్రభుతి ఆత్మ రెండు పరం ఉంటాయని కూడా చూస్తున్నాడు కానీ వారి అందరూ లేకపోయినప్పుడు ఒక్కడే చూస్తున్నారు కదా మరి ఇక్కడ అద్వైతం ఎందుకు ఇక్కడే కదా ఉంది కనుక అద్వైతం ప్రభుత్వం ఒక్కడే ఉన్నాడు మీద మరి అద్వైతులు చెప్పేసి కనుక ఎందుకు రాకపోవడదు కానీ అంటే ఇక్కడ అక్కడ పేర్లు లేవు నా ఉండే ఆ దశలో ఉన్నాయి నామరూపం ఉండే దశలో ఇంకా పేరేటప్పుడు కానీ ఇంకా నేను చెప్పేది కానీ ఏమన్నా పేర్లేదు కానీ ఇరు చెప్పాల్సిన పని ప్రజలు ఒక్కడే ఉన్నాడు అంటున్నారు అయితే నామరూపములు ఈ నారాయణుడికి ప్రకృతికి ఒకటే అయితే నారాయణుడు రూపంగా ఈ ఆత్మలు ఎన్ని పేరు లేకుండా ఒక్కడే ఈ జగత్ శరీరముగా తర్వాత పరిణమించేవాడైతే ఇది అద్వైత ప్రకారంగా అయినప్పుడు నారాయణుడు ఒక్కడే ఉన్నాడు అని నువ్వు ఎక్కడ పేరు ఎక్కడ వచ్చిందా నారాయణుడికి పేరెందుకు వచ్చింది నారాయణుడు నామరూపం లేకుండా పోయినప్పుడు మతానికి పోవాలి ఈశ్వరుడే ఒక్కడు ఆత్మరూపంగా పరిణమించి జగత్ రూపంగా పరిణమించింది ఇదంతా భ్రాతం పోని ఏ భ్రమను కొని ఏదైనా అనుకొని అనుకునేటప్పుడు దీనికి నామరూపం లేదు కదా కానీ నారాయణుడికి లేకుండా ఉండాలి ఇక్కడ నారాయణుడి చేసినప్పుడు నాము నారాయణుడికి పేరు ఎందుకు ఉండాలి వచ్చింది అక్కడ నామ రూపంలో రెండు లేనివారు కదా ఈశ్వరుడు అనేవాడు బ్రహ్మ పడబ్రహ్మ అనేవాడు అద్భుతమైన ప్రకారం నామరూపం అయినప్పుడు నారాయణుడు చదువుతాడు ఏ కోహవై నారాయణ ఆశీసుడు నారాయణుడే ఉన్నాడు మీర నారాయణ లేదు అనుకోవడం అనేది లేదు ఈశ్వరుడు ఉంది ప్రకృతికి లేదు ఒకడే ఉన్నాడు అనంటే నా బ్రహ్మ బ్రహ్మదేవుడు లేడు లేదు మనం అనుకున్నటువంటి చతర్ముఖ బ్రహ్మ నాడే నశాన సాముధి ఈశానుడు లేడు మే మే జా వాహజ ఈ యొక్క భూమి ఆకాశం ఈ రెండు లేవు నక్షత్రాని నక్షత్రములు లేవు నా ఆపహ నీవు లేవు నా అగ్ని అగ్ని లేదు నా సోమ చంద్రుడు లేడు నా సూర్య సూర్యుడు లేడు జ్యోతి లోకం లేదు ఈ ఉన్నటువంటి దేవతలు ఎవరు లేరు ఆ లేని సమయమునందు అతడు అక్కడే ఉండడు అతను ఒక్కడే ఉన్నాడు అయితే ఎక్కడ ఉన్నాడు ఎట్లా ఉన్నాడు ఎక్కడ ఉన్నారు ఎట్లాంటి ఆధారం ఏంటి అనేది ఉంటే ఇప్పుడు ఆధారం అనేది అదే నిలబెట్టబడింది ఆయన ఆధారంలోకి ఆధారం ఆధారాలు ప్రకృతాలు కదా దీనికి ఆధారం కావాలంటే ఆధారము లేని దానికి కావాలి ఆధారానికి కావాలి అయితే ఇప్పుడు ఎంత కాలం నుంచి ఇలా ఉంటున్నారు అంతకాలంలో ఎవరు లేదు కదా మరి ఎవరు కదా ఉన్నాడు ఇక ఎందువల్ల చూస్తూ ఉన్నారంటే ఆయన ట్టికాల సరే కాలం ఎంతకాలుంటూకాలండి ప్రకారంగా అంతకాలం ఉన్నాడు అలా ఉన్న తర్వాత మరలా ఇక దృష్టి రావాలి అలా సినిమాటప్పుడు అసలు అదే పూర్తి ఈ లోతులుగా సృష్టించినప్పుడు ఈ యొక్క నాభికమలమునే బ్రహ్మరుద్రంగా సకలం ప్రపంచమువ్యం పద్మం స్పష్టం పుట్టాలింటేంటి సంకటం పెట్టుకోవాలి అనేది ఒక శాస్త్రం ఉంటుంది అది రెండు కలుసుకోవాలి అంటే అసలు ముందునే ఎంత ఉంటాయి ముందనే అసలు మొదట్లో ఎక్కడైతే పని కలవనిపడుతుంది ఆధారం అసలు తేనేారు అక్కడో సమానం ఏదో ఎక్కడ ఉండాలి అని అంటే నా ఈ ప్రశ్న నాకు సమాధానం లేదు మళ్ళీ ఎట్లా పుట్టింది రుణే ఎప్పుడు ఉండాలి ఎప్పుడు ఉంటేనే కదా అసలు మరి రెండెస్ మధులే రాదు ఇక ఒకటే ఉంది అని ఎట్లా దీని గురి స్వయం స్వయంత పుట్టింది నీకు పద్మా సమగవద్ బ్రహ్మ వేదమై ఆ యొక్క పద్మ నుండి వేదమయుడైనటువంటి బ్రహ్మదేవుడు పుట్టాడు మమా సృ ప్రజా బ్రహ్మ పండి బ్రహ్మాపవే యోగ ఆధర్వాత అయితే బ్రాహ్మదేవుడు గౌరవించు బ్రహ్మాత శివార్యత చతుర్థయం పద్మ శివుడికి కందమారుస్వామి ఉంటాడు సృష్టి చతు బ్రహ్మదేవం నాలుగు సంపూర్తి సంపూర్తి కుమారుస్వామి నాలుగు యొక్క చతుర్థే వృత్తి చతుర్థయం గురి ఎలా జరిగింది రి చక్రవర్తి ఈ భూమి అంతా తనరిగా భావించే ఈ భూమి అంతా తనదే అనుకున్నాడు బరి చక్కవచ్చు కానీ ఆ యొక్క చకలే ఆక్రమించాడు ఇది నాది ఆక్రమించినప్పుడు సకల దేవతలు స్తోత్రం చేయత్రయండి ఆ బలి ఆక్రమించినప్పుడు సమయం వస్తే ఏదైనా ఆక్రమించుంటే పెద్ద దానికి సమయం వచ్చినప్పుడు అప్పుడు బయటపడేది ఆహారంతో దాని యొక్క అలిఖిత పదమే దానితో వచ్చి అప్పుడు వాడు వచ్చి ఎక్కడో చోట దాన్ని చేయించి తల్ దానిగా తిరుగుతాడు అలాగే బతితో వచ్చి ఆచరించినప్పుడు నువ్వే వచ్చావు నువ్వే వచ్చి దేవతృత్యా వచ్చి మూడు రోజులు మూడు అడుగురు విచక్రమే ప్రేమే పదం ప్రేమ విదే ఎవరితో అయితే ఈ మూడు అడుగుల్లో ఎనభై ఉంది పెట్టడంటే మీరు అందరిని కాలు పెట్టింటే కదా ఇప్పుడు అందరికెట్నే కాలు పెట్టాడు గొప్పాడా తక్కువ రవాంతర ప్రళయములన జగత్తులు మీ అందుకే కాపాడి మరల బయలుపరచి రక్షించుకున్నాము ఇక ఇది బ్రహ్మ ప్రళయం ఈ సమాంతర ప్రళయం వచ్చే జన ప్రళయం ఇటువంటి ప్రళయంలో ఎటువంటి సమయంలోనైనా జగత్తులకు ఉపద్రవం కలిగినప్పుడు చేస్తాను ఎవరు చేస్తారు ఇదంతా నీది కనుక నీటి తల్లింటినీ ఆలోచింపగా నీవు స్త్రీయతి కనుక తల్లి నుంచి ఎలా ఉందంటే మీరు సిరీస్ కోడ్ గారు గుర్తు ఉన్నా వస్తువు గుర్తు లేదు హలో మైక్ టెస్టింగ్ హలో మైక్ టెస్టింగ్ 1 2 3 ₹1000 యాదరావసత తనపదారకతో ఆ సర్వీస్ కోడ్ అనేది ఒక్కొక్కటి శివనదురు వర్కింగ్ అది ఇటు పంపించడం జరిగింది మీరు సిరీస్ కోడ్ గుర్తుపట్టడానికి తлому గుణగుతురులుొక్కటి తప్పకుండా గుర్తు ఉండాలి భక్తీ నాదే నాగే జగన్ అలాపదం ప్రతి పదం కురు మే ముకుందేతు చేయం చేశ్యామల కోమలాంగ జేతు జేతు బుద్ధి భారనాశో ముకుందో hello hello hello hello hello hello hello hello hello hello hello one two three every guest is thinking hello hello hello hello one